అలాగనమాట ఇది దీనికి దృష్టాంతం ఎలా చెప్తారంటే దేవుడికి ప్రత్యక్షమయ్యాడు భక్తుడికి హే భక్త నేను భారతదేశానికి సర్వ సామ్రాజ్య చక్రవర్తిని చేశాను అని వరవిచ్చాడు వరవిస్తే వీడు అన్నాడు మరి మౌలాలీకి నేను చక్రవర్తిని మౌలాలి కూడా భారతదేశంలో ఇంక్లూడెడ్ ఇంకా మౌలాలిస్తారు మౌలాలి ఇది ఈజ్ ఇంక్లూడెడ్ కాబట్టి వీడు ఆ అజ్ఞానంలో ఉండి అది అజ్ఞానమని తెలియకను లేక అజ్ఞానంలో ఉండి అది అజ్ఞానమని తెలిసి కూడా దాని అందలు ప్రేమ చేతను వీడు దాంట్లో ఉండిపోయి ఈ సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు జీవం కల్పయతే పూర్వం ఆ కల్పన యొక్క స్వరూపమే శంకరులు చాలా బాగా చెప్పారు ఏమని సో మమ సుఖ దుఃఖే ఇచ్చేవన్న లక్షణం అయితే ఏమండే నేను కర్తను కా సుఖ కాల్ నావి కావా అని మీరు మీ ఎవరికైనా సందేహం కలగచ్చు అనేవల్లక్షణ ఏ వాద కాదు శుద్ధే ఆత్మని రజ్జ్వామివా సర్పం కల్పయతే పూర్వం కాబట్టి ఉన్నది ఇక్కడ ఉన్నది మహాకాశం అద్వయం అద్వయ మహాకాశం ఉన్నది దాని ఎందు వీడు ఘటాకాశాన్ని కల్పిస్తాడు మహాకాశం నుంచి ఘటాకాశం ఎప్పుడు విడింది విడలేదు ఘటాకాశం చిన్నది అంటాడు ఓరుడ ఘటాకాశం చిన్నది కాదు ఘటం చిన్నది ఘటం చిన్నది మరి ఘటం చిన్నదైతే ఘట పరిచ్ఛిన్నమైన ఆకాశం అంటే అసలు ఆకాశం నేని చేతను పరిచ్ఛిన్నం అవ్వదు అలా కనపడుతోంది అదే మరి అలా కనపడుతున్న దాన్ని నువ్వు సత్యం అనుకుని భ్రమపడ్డావు అదే రకంగా ఆత్మకర్తాభోక్త కాదు అనేవాల్ లక్షణే ఆత్మని ఆత్మ అనేవాళ్లక్షణ కాదు అనేవాళ్లక్షణే సంధి సందర్భాన్ని బట్టి ఉంటుంది ఆత్మకర్తాభోక్త కాదు ఏవల్ లక్షణము కాదు అంటే కర్తృత్వ భోక్తృత్వములు కలది ఏవల్ లక్షణం అంటే అలాంటిది కాదు అటువంటి ఆత్మ దాన్ని శుద్ధే ఆత్మని అంటారు శుద్ధే ఆత్మని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు వస్త్రాన్ని స్వచ్ఛమైన వస్త్రాన్ని తీసుకుని ఒక బకెట్లో డైని ఆ రంగుల్ని కలిపి ఆ వస్త్రాన్ని దాంట్లో ముంచి కొంతసేపు అట్ల పట్టి పైకి తీసారనుకోండి అది పచ్చగా ఉన్నది పచ్చని వస్త్రము అయింది అది శుద్ధమైన వస్త్రం కాదు అది దానికి రంగు మీరు వేయబట్టే పచ్చని వస్త్రమైంది ఆత్మని దేహంలోనూ మనస్సులోనూ ధించినట్టుగా వీడు భ్రమపడడం చేత జీవత్వం వచ్చింది లేకపోతే అసలు జీవత్వం లేదు ఆత్మయందు అది శుద్ధే అంటే అంటే కర్తృత్వ భోక్తృత్వముల యొక్క కాలుష్యము లేనిది అటువంటి ఆత్మయందు వీడు ఏం చేస్తాడు జీవం కల్పయతే జీవుణ్ణి కల్పిస్తాడు ఎలా కల్పిస్తాడు ఎలా అయితే రజ్జువునందు సర్పాన్ని కల్పిస్తాడో అలా కల్పిస్తాడు అది మొట్టమొదటి కల్పన ఆ కల్పన నుంచి వీడు మిగిలినవన్నీ కల్పనలు వస్తాయి ఎలాంటి చూడండి నువ్వు జీవితంలో ఏమి అవ్వాలని అనుకుంటున్నావు ఏమి అవ్వాలనుకుంటున్నాను నేను శాశ్వత కాలం జీవించాలనుకుంటున్నాను మరణం నాకు రాకూడదనుకుంటున్నాను ఓకే అదే కదా నువ్వు అనుకుంటున్నది ఓకే నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నాకు మరణం వస్తుందనే భయంలో నేనున్నాను మరణం వస్తుందని ఎవరు చెప్పాడు నీకు నేను మరణిస్తాను కదా నువ్వు అజ్ఞానం చేత మరణిస్తానని అనుకుని ఆ మరణానికి భయపడుతూ నువ్వు బతుకుతున్నావు నువ్వు ఆ అజ్ఞానాన్ని పక్కన పెట్టగలిగితే నువ్వు ఏది అవ్వకూడదని కోరుకుంటున్నావో అది నీకు ఎన్నడు కానే కాదు మరణము నీకు ఎన్నడూ లేనేలేదు నువ్వు ఆ అజ్ఞానాన్ని పక్కన పెట్టగలిగితే నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అమృతుడను కావాలని కోరుకుంటున్నావు కదా నువ్వట్టే అమృతుడనే అయితే ఈ అజ్ఞానాన్ని పక్కన పెట్టడం అనేది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు మార్పు అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి జ్ఞానాన్ని పొందటము అంటే ఒక విప్లవాత్మకమైన మార్పు యు హెవ్ టు రివోల్ట్ అండ్ చేంజ్ మీరు రివోల్ట్ లేకుండా మీరు చేంజ్ చేయలేరు ఇన్నర్ రివోల్ట్ రివోల్ట్ అంటే నేను బ్లడ్తో ఉన్న విప్లవం గురించి నేను మాట్లాడలేదు ఎన్ రివోల్ట్ నథింగ్ షా లెస్ దాన్ రివోల్ట్ ల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న రివోల్ట్ పేరు తీసుకురావాలి అంటే జ్వరం వస్తే ముందు వేసుకోవద్దని నేను అంటలేదు కానీ తీవ్రమైన దేహాభిమానము ఆ దేహాభిమానాన్ని పెంచి పోషించేటువంటి వాల్యూ సిస్టము ఈ ఆ వాల్యూ సిస్టమ్ని షాటర్ చేసి దాన్ని కూకటి సహా ప్రక్రియించే అవతల పారాయణాలు యూ హెవ్ టు డూ నథింగ్ లెస్ దాన్ రివోల్ట్ విల్ డూ ఏమంటే కానీ మనం ఏం చేస్తాం నేను ఏది కాదో దానిని కల్పించుకుని ఆ కల్పననే నిలబెట్టుకుంటో ఆ కల్పనకి షేక్ చేయడం మానేసి దాన్ని అలా దృఢం చేసుకుంటో మరింత బలం చేసుకుంటో ఇదిగో నా బతికి లాగిపోయిందని దుఃఖిస్తూ ఉంటున్నాను నాకు మృత్యువు లేదు నేను దేహము దేహం అనేది అధ్యాస ఇది కల్పన ఓకే యు నో ఇట్ అండ్ కమ్అవుట్ ఆఫ్ దట్ సూపర్ ఇంపోజిషన్ ఆ అధ్యాస నుంచి బయటకు వచ్చి అబ్బి అబ్బాయి అలాగెళ్ళగండి మన ఆయన గారు ఏమో నేను పుట్టినప్పుడు నేను పుట్టేనని చెప్పారు కదా మరి ఆ మాటని కాదన్న వెళ్ళగా మరి మేము ఫలానా గొప్ప మనుషుల్లో పుట్టాం కదా దాన్ని కాదన్న విడించా ఈ హౌ కెన్ యూ డూ దాట్ యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఈ బర్త్డే వస్తుందండి మా అబ్బాయి నేను కోడలు నేను మన అందరూ కూడా వస్తున్నారండి మరి నేను బర్త్డే చేసుకోనుంటే వాళ్ళు ఏమంటారు ఏమో హౌ కెన్ యూ హౌ కెన్ యూ హెల్ప్ దట్ గా ఊకేనా కాబట్టి ఓ వైపుని నువ్వేమో మరణ మరణించి వాడి లక్షణాలు ఎన్నున్నాయో అన్నీ నెత్తి నేసుకుని వాటితోటి వాటినే సపోర్ట్ చేసుకుంటూ ఆ అజ్ఞానాన్ని బలపరుచుకుంటూ జీవిస్తూ మళ్ళీ వైపు నుంచి మరణానికి భయపడుతుంటే హూ హాస్ యూ టు డూ ఆల్ దాట్ కాబట్టి వీ వీ క్రియేట్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ మన అజ్ఞానం చేతనం ఆ ప్రాబ్లమ్స్ను అనుభవించడానికేనా ఇష్టపడతాం తప్పిస్తే మనము ఈ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చటానికి సిద్ధపడం నీకు ఇంకో రహస్యం చెప్తా చూడండి నీకు మరణ భయం ఉందా ఏదో ఒక దృష్టాంతం తీసుకున్నావు కాబట్టి చెప్తున్నా మరణ భయం ఉందా లేదా ఉంది నీకు నువ్వు మరణిస్తావా మరణించవా అంటే ఏ అజ్ఞానమైతే నేను మరణిస్తానని చెప్తుందో ఆ అజ్ఞానాన్ని ఒకవైపుని బలం చేసుకుంటూ మరణ భయాన్ని పడుతూ నేను అమృతుడిని అయితే బాగుండును అనుకుంటూ ఉండటము ఇది టోటల్ కాంట్రడిక్షన్ స్వామి రామతీర్థం అన్నారంటే వీడు ఏమంటాడు సర్వం కల్విదం బ్రహ్మ అంటాడు ఏమండి అయితే అంటే ఏమిటి నక్క కుక్క దోమ బ్రాహ్మణుడు శ్వపచవు శ్లోపచుడు మాంసభక్షకు పశు మాంసభక్షకుడు వీధి కుక్క ఏనుగు సర్వము బ్రహ్మయే అని కదా సర్వం కల్విదం బ్రహ్మ అంటే అని అంటాడు అని అని ఏ సర్వము బ్రహ్మే అని అనుకోబోయి ఇంతట్లోకి మళ్ళీ ఇంకో వాక్యం పట్టుకొస్తాడు ఇది శృతి ఆయన పక్కన స్మృతి వాక్యం పట్టుకొస్తాడు స్మృతి వాక్యంలో ఏమైనా ఉంటుంది వా వాటి వీధి కుక్కను చూసినట్లయితే నువ్వు అపవిత్రుడు అప్పుడు నువ్వు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆ బట్టలతోటి స్నానం చేసేసి ఆచమనం చేస్తే కానీ నీకు పవిత్రత రాదు అని శృతి వాక్యం ఉంటుంది ఈ స్మృతికి ఈ శృతికి అసలు ఎవరైనా పోలికుందా లేదు వీడేం చేస్తాడంటే ఆ శృతి వాక్యాన్ని డెడ్ లెటర్ కింద మార్చేసి ఈ స్మృతి వాక్యాన్ని పట్టుకుంటున్నాడు పట్టుకునే కులం ఉంది మతం ఉంది ఇది ఉంది అది ఉందని చెప్పేసి అస్పృశ్యత ఉంది అని అస్పృశ్యతను ఇలాగ పాటించారు ఓ వైపు నుంచి సర్వం కల్విధం బ్రహ్మాంటాడు ఇంకోవైపు నుంచి అస్పృశ్యత పాటిస్తాడు అస్పృశ్యతను అంటే ఇదివరకు ఓపెన్గా పాటించేవారు ఇప్పుడు సటివ్గా పాటిస్తారు భూడి పుఠానీగా పాటిస్తాడు ఓ మళ్ళీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు సర్వం కల్విధం బ్రహ్మాంటారు చూడండి so so badly contradicting one sir aa kaarananga aa kabatti chudandi manavu jeevithanallo anubhavinche sakala dukkhalaki aneka kaaranalu levu okey oka kaaranam unnadi adeyetunte manu yokka ajnaanam aa ajnaanam nunchi putte palu rakamulaina kalpanalu nuvu if you want to get free from all this You are free to throw it out. So, when you are the perfect and perfect, the perfect soul, you don't have to say anything about it. It is neither the cause nor the effect. It is not the cause, it is the effect of it. The soul is the effect of it, it is the effect of it. It is the effect of it, it is the effect of it. It is the effect of it. It is the effect of it. భోక్త అయ్యాడు కాబట్టి మళ్ళీ భోక్త కర్త అవుతాడు కాబట్టి భోక్త హేతువు కర్తఫలం కర్తహేతువు భోక్త ఫలం అలా తింటూ ఉంటుంది సైట్లో ఇట్ ఈస్ నీ నేదర్ ది కర్త నార్ ది భోక్త నేదర్ ది కాస్ నార్ ది ఎఫెక్ట్ శుద్ధ ఆత్మ కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ అలా తెలుసుకోకుండా వీడు కల్పించుకుంటాడు జీవుణ్ణి त्य क्रियाक प्राणी नाना भावाह्या आध्यात् कल తతహా తరువాత తరువాత అంటే మొట్టమొదటి జీవభావాన్ని కల్పించుకుని ఆ తరువాత మొట్టమొదట ఒక కల్పన పెట్టుకుంటాడు పెట్టుకుని ఆ తరువాత తతహ ఈ తర్వాత చేసుకునే కల్పనలు భేద దృష్టి అంతా కూడా ఆ మొట్టమొదటి కల్పన నుంచి పుట్టుకొస్తాయి ఆ మొట్టమొదటి కల్పనకి అనురూపంగా ఉండి దాన్ని బలపరుస్తూ ఉంటాయి తాదర్థ్యేన తాదర్థ్యన అంటే మొట్టమొదటిగా నేను భోక్త అయిన జీవుడను అని కల్పించుకున్నాడు కదా భోక్త అయిన జీవుడను అని కల్పించుకుని ఆ తర్వాత చేసే ప్రతి కల్పన కూడా ఈ మొట్టమొదటి కల్పనకు అనురూపంగా కల్పించుకుంటూ పోతాడు భోక్త జీవుడు మళ్ళీ ఏమిటవుతాడు కర్త అవుతాడు కర్త ఏం చేయాలి క్రియలు చేయాలి కాబట్టి క్రియలు కల్పిస్తాడు ఏమండ క్రియా మీరు ఎప్పుడైతే అన్నారో క్రియకి కారకాలు ఉంటాయి క్రియలో కారకములు ఉంటాయి కారకములు అంటే క్రియాన్వయ కారకం క్రియలో పార్టిసిపేట్ చేసేవి క్రియా సాధనములు అనకూడదు సాధనం ఒక కారకం కాబట్టి క్రియలో పార్టిసిపేట్ చేసేవి క్రియలో అన్వయించేవి ఏమిటి కర్త ఒకటి అది ఆల్రెడీ ఆ కల్పన అయింది భోక్త కల్పన అయింది కాబట్టి భోక్తృత్వం కర్మఫలం కనుక ఇప్పుడు ఆ కర్మఫలం అంటే క్రియాఫలం కనుక ఆ క్రియలో కారకాలు అన్నీ వస్తాయి ఆ కారకాల్లో మొట్టమొదటి కారకం ఏమిటి కర్త నేను భోక్తను కాబట్టి కర్తనయ్యాను కర్తను కాబట్టి నేనేం చేయాలి కర్మలు చేయాలి యాగాన్ని చేయాలి లేకపోతే పూజ చేయాలి లేకపోతే లౌకిక కర్మని చేయాలి లౌకిక కర్మ అన్నీ ఏ ఒకటే ఇక్కడ చేసే మీమాంస ఇవి లౌకిక కర్మల్ని తోసేసి వైదిక కర్మ అట్టి పెడుతుందని మీరు అన్ని కర్మల్ని తోసేసుకుంది తర్వాత లౌకిక కర్మలు వైదిక కర్మలు విభాగము ఇది కల్పితమైన విభాగం ఇప్పుడు గృహంలో వీడు పొద్దున్నే తెల్లవారుసే లేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇస్తున్నాడు ఆవిడ తెల్లవారుసే లేచి ఆవిడ స్నానం చేసి చక్కగా పాలు కాచి కాఫీ పెట్టి వీడికి ఇస్తుంది ఇప్పుడు వీడికి సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చింది వైదిక కర్మ ఆవిడ కాఫీ పెట్టించింది లౌకిక కర్మ ఇది మామూలు జనం యొక్క విభాగం అది తప్పు అయ్యా ఈ సమాజ జీవితంలోకి వెళ్తే అంతా తప్పే దీంట్లో ఏది దేన్ని పట్టుకోవడం కుదరదు అంతా తప్పే ఈ విభాగం తప్ప కదా ఆవిడ కాఫీ కాచి వీడికిస్తే ఆవిడ పతివ్రత ఆవిడ మహాపుజ్యం అది వైదికమా లౌకికం అది లౌకికం ఎలా అయింది అది అది ఆవిడ ధర్మం కదా డ్యూటీ కదా డ్యూటీ చేస్తుంటే లౌకికం ఎందుకు అవుతుంది అది ఈశ్వరారాధన వీడు దేవుడికి పూజ ఇది ఈశ్వరారాధనే వీడి ఈ పూజని డబ్బులు బాగా రావడం కోసం చేస్తున్నాడు అనుకోండి అది ఈశ్వరారాధన అయిందా ధనారాధన అయిందా ధనారాధన అయింది అది లౌకికమైందా ఈశ్వరాయమైందా అది మళ్ళీ లౌకికమైంది కాబట్టి ఈ లౌకిక జీవులు చేసే కల్పనలు ఉన్నాయి మహాశయ అంత అయోగ్యమైన కల్పనలు అవే కానీ వాళ్ళందరికీ ఓ పెద్ద దండం పెట్టి బాబు నన్ను వదిలిపెట్టే నా ఏదా నేను మీతో పడలేను మీరు నాతోటి పడలేను అని వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్న మూల కూర్చుని ఓంకార చెప్పి చేసుకోవడం తప్ప ఇంకా వేరే ఉపాయం లేదు ఏదో ప్రారంభంలా తరవబట్టి నేను మీకు పాఠం చెప్తున్నాను మీరు నా దగ్గర వింటున్నారు తప్పించి ఈ లోకంలో పాఠం చెప్పి మెప్పించడం ఇదంతా వర్కౌట్ కాదు ఎందుకంటే లోకంలో అజ్ఞానం అంత దృఢంగా ఉంటుంది అజ్ఞానం ఉండడంలో తప్పు లేదు కాంట్రడిక్షన్స్ని పెట్టుకుని జీవించడానికి అలవాటు కూడా ఉంటుంది జ్ఞానాలు దట్ ఈస్ ది హారిబుల్ థింగ్ ఇట్ మీకు దేవాలయాల పేరిట చేసేటువంటి కాంట్రడిక్షన్స్ ఎంత ఘోరంగా ఉంటాయంటే అసలు ప్రథమ కాంట్రడిక్షన్ ఏమిటో తెలుసిన దేవాలయాన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అక్కడే మీకు కాంట్రడిక్షన్ వచ్చేసింది ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీరు తిరుపతి అక్కర్లో దేవాలయానికి వెళ్ళారు ఇంకోటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తాడిపంద హనుమంతుడి దేవాలయం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయి ఉంటుంది నాకు తెలిసి అయిందో లేదో ఇంకా మేబీ ఇట్ విల్ బికమ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అక్కడే వచ్చేసింది చూడండి నేను ఒక ఆయన ఎరుగుడు ఆయన చాలా కాకినాడలో ఉండేవారు పెద్ద దాత చాలా పెద్ద మహాత్మ చాలా గృహస్థు పెద్ద గృహస్థు ఆయన ఎదురు వెళ్ళి మేము దేవాలయం మీరు ఏదైనా చందా ఇవ్వండి అని అడిగేవారు ఎందుకంటే దాతని ప్రసిద్ధి అంటే చాలా చాలా వెళ్ళి వెళ్ళు ఇవి ఉన్నదే ఈ ఎన్ని దేవాలయాలు ఉన్నాయో తెలుసా ఈ బస్తీలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో తెలుసా నీకు అసలు అంటే వీడు డౌట్ అక్కడ రామ వీళ్ళు అక్కడ రాముడిని దర్శించి పో అని చెప్పి అంటే మరి రామాలయం ఉంది కానీ అయ్యప్ప లేదండి అయ్యప్ప లేకపోవడం రాముడిలో అయ్యప్ప పో వీళ్ళు దర్శనం చేయకొని చెప్పివాడు ఇచ్చివాడు ఒకసారి సో కాబట్టి క్రియా క్రియని చేస్తారు క్రియే ఇక్కడి నుంచి నేను డైవర్ట్ అయ్యాను మళ్ళీ వెనక్కి వచ్చాను కాబట్టి క్రియ లౌకిక క్రియ వైదిక క్రియ అనేటువంటి విభాగము అది కృత్రిమమైన విభాగం ఆర్టిఫిషియల్ అసలు అటువంటి విభాగమే లేదు దేవాలయంలో కూర్చుని చేసే ప్రతి కర్మ కూడా ప్రతి క్రియ కూడా లౌకికంగా పరిగణించవచ్చు బట్ ప్రసాదం అమ్ముతుంటే అది లౌకికవా వైదికవా ఇక్కడ తన డ్యూటీని పెర్ఫెక్ట్గా చేస్తున్నాడు అది వైదికమా లౌకికమా అది గీతా జీవనం అయిపోతుంది అంతకంటే గొప్ప వైదికం ఇంకోటి ఉండదు కాబట్టి అసలు విభాగమే కృత్రిమం ఓకే క్రియ క్రియ అనగానే వస్తాయి కర్త కరణము వీడు పూజ చేస్తే పూజ కరణం అవుతుంది తర్వాత పుష్పాలతో చేస్తే పుష్పాలు సాధనమవుతాయి ఏ దేవతకి చేసాడో ఆ దేవత కర సాధనము ఏ దేవత కోసం చేశాడో ఆ దేవత సంప్రదానము అనే కారణం అవుతుంది ఆ దేవత కొరకు నేను హోమాన్ని చేస్తున్నాను అపాదానము అని ఇంకో కారణం ఉంటుంది ఈ హోమద్రవ్యాన్ని ఆవు పాల నుంచి చేయాలి ఆవు అపాదానం ఆవు పాలు ఇవ్వాలి వాటినేమో కాచి తోడుబెట్టి ఆ మధ్యకి చిలికి దాని నుంచి వచ్చే వెన్ననే కాచి నెయ్యి చేస్తే అది హోమం కాబట్టి ఆవు ఇంకొచ్చిన పాలు అంటే ఆవు అపదానం అనే కారకం అయిందా లేదా తర్వాత అగ్నిహోత్రంలో చేయాలి ఏ అగ్నిహోత్రంలో చేయాలి ఆహవనియాగ్ని అది వైదికులు అయితే లేకపోతే లౌకిక అగ్ని అయినా అప్పటికప్పుడు నాలుగు పిడకల వేసి కొంత మంత పెట్టి దానిక కొంత పూజేసి చేయాలి అది అధికారణము ఎన్ని కారకాలు వచ్చాయి ఈ కారకములు ఫలము ఇదంతా భిన్న భిన్నములే కదా ఈ భేదం ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు మారేడుదళం ఉంది ఎదురుకుండా ఆ చేతిలో దళం ఉంది పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు శ్రీకృష్ణుడు ఈ మారేడు దళాన్ని అదేవుని ముందు పెడదాము అని వెళ్తే వాడు అంటాడు మారేడు దళం పెట్టకూడదండి మీకు తెలియదా ఏ సన్యాసలు ఏమీ ఇలాంటివి మాత్రం కూడా తెలియదా అని అంట ఓ మారేడు చెట్టు ఉంది చెట్టు తుంపడం ఎందుకు లేని నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళివన్నీ వెళితే కింద ఏవో దళాలు పడుండేవి ఓ దళం తీసుకుని అక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిది ఉండి దాని మీద పెడదామంటే పత్రం పుష్పం ఫలంతోయం అన్నాడే పత్రం అంటే పత్రం అంటే జనరల్గా అన్నాడు కానీ ఫలానా పత్రం అని అనలేద పత్రం పుష్పం ఫలంతోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృత వశ్నామి ప్రయతాత్మన శ్లోకం తొమ్మిదిలోనో పదిలోనో ఎక్కడో ఉంది ఆ పత్రం పెడదామంటే వాడి ఉండే ఇక్కడ కాదండి మీరు చూడండి అంటే శివాలయం విధంగా ఉంటే అక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పాడు ఆయనతో కృష్ణుడి మీద మారేడు పత్రం వేయొచ్చును అయినా అంటే పెట్టకూడదు అన్నమాట తులసి తీసుకురండి మారేడు ఎందుకు తీసుకొస్తారు మీరేమో చూడడానికి ఏమో ఏదో వేషం అది బాగానే అని మనం పుష్టి చేస్తే అతను మనం పుష్టి చేస్తారు సో భేదం ఎలా చూసారా భేదం భేదం పత్రంలో భేదం వీడు పత్రంలోనే భేదం ఇంత భేదం పెట్టాడు దేవుడికి భేదం పెట్టాడు పత్రంలో భేదం పెట్టాడు వీడు మనుషుల్లో భేదం పెట్టకుండా ఉంటాడా వాడిని సర్వం కలిగిం బ్రహ్మ అని మనుషుల్ని అంటే వాడు చూస్తాడా వాడు పత్రాలకు భేదం అన్నిటికీ భేదం ఒక ఆయన నన్ను అడిగారు కాబట్టి చెట్లలో బ్రాహ్మణులు క్షత్రియులు ఉంటారు నేను తెలుసాను అంటే నాకు తెలియదండి అన్న తెలీదంటే దాని లిస్ట్ నేను మీరు మీరు అయ్యో మీకు తెలీదా మీరు ఏదో పండితులను విన్నాను నేను అని పాపం నిరుత్సాహపడి మీకు చెప్పమంటారా లిస్టు రాసుకుంటారా అంట అక్కర్లేదు మీరు చెప్పండి అశ్వత్థవృక్షం బ్రాహ్మణ ఓకే మరి నిగ్రోహం నిగ్రోధం అంటే మర్రి మర్రి క్షత్రియ ఏదో చెప్తాడు దూలగొండ మొక్క ఏమిటా అంటే ఏదో చెప్తాడు దాన్ని దానికి వీడి సంస్కారాలు అనేది దానికి మీరు వ్యవస్థ కాబట్టి భేదం క్రియాకారక ఫల భేదేనా అవి బాహ్యాలు ఆధ్యాత్మికంలోకి రాండి ప్రాణాది ఇది ప్రాణశబ్దానికి ఇంద్రియం అని అర్థం ఇంద్రియాలు కన్ను వేరు చెవి వేరు అలా ఎప్పుడైనా ఆలోచించారా కన్ను వేరు చెవి వేరు కన్ను మీరు ఘటాన్ని చూస్తే ఘటజ్ఞానం కలిగింది ఘటం సౌండ్ ఘటం మీద వాయిస్తారు సౌండ్ సౌండ్ విన్న వెంటనే ఘట జ్ఞానం కలిగింది కదా ఈ ఘట జ్ఞానం ఒక్కటే కంటితో చూసిన ఘట జ్ఞానమైనా చెవితో విన్న ఘట జ్ఞానమైనా ఒక్కటే అసలు ఆ ఘట జ్ఞానం వెనకాలండే జ్ఞానాంశం ఘట జ్ఞానమైనా పటజ్ఞానమైనా దాని వెనకాల జ్ఞానాంశం ఒక్కటే దానిలో ఈ విభేదాలు కల్పించబడ్డాయి తప్పిస్తే అది యథార్థంగా విభిన్నం కాదు అని ఇంత ఆలోచన ఇవ్వడమే చేస్తాడా చేయడు దేనికైతే సెపరేట్ అంతా ఒకటేనంటావా అయితే కళ్ళతోడు చెవికి పెట్టుకుని చెవికి పెట్టుకునేది కంటికి పెట్టుకో అంటాడు అది వాడి వాడి లాది కది అక్కడికి ఎంత తెలియచేట్ల చెప్పాడు చూడండి ఏమంటారు ఈయన చెవిను కన్ను అంతా భేదం అంతా ఒకటేన ఉంటున్నాడండి ఈయన కళ్ళతోడు తీసి చెవికి పెట్టండి చెవిలో పెట్టుకునే యంత్రం ఉంటుందో అది తీసి కంటికి పెట్టుకుంటాడు ఆయన అలా చూస్తాడని అది పూర్వపక్షం రైతుల పూర్వపక్షం ఈ రకంగా ప్రాణాదీన్ నానావిధాన్ భావాన్ అనేక ప్రకారములైనటువంటి భావములను బాహ్యములను ఆధ్యాత్మికములను కల్పించుకుంటూ పోతాడు ఈ కల్పనలన్నింటికీ మూలం ఎక్కడుందో తెలుసు అండి జీవం కల్పయతే పూర్వం అంటే జీవుడు కల్పన కల్పన ఇప్పుడు ఘటము కల్పన యథార్థమా ఘటం కల్పన యథార్థం తరంగము కల్పన జలము యథార్థము తర్వాత మినుగురు దాన్ని స్పార్క్ దాన్ని విస్ఫులింగము అది కల్పన అగ్ని యథార్థము తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాస అనే విభాగం కల్పన వాయువు సత్యము ఘటాకాశము మఠాకాశము కల్పన ఆకాశం సత్యము కాబట్టి జగత్తు కల్పన మనస్సు సత్యము జగత్తు మనస్సు యొక్క స్పందన గనుక మనస్సు సత్యము జగత్తు కల్పన మనస్సు కల్పన ఆత్మచైతన్యం సత్యము కాబట్టి ఈ సృష్టిని చూసారని ఇది భూత సృష్టి కాదు ఇది ఇది మన సృష్టి మనస్సు ఉపాదానము కాగిన సృష్టి కానీ భూతోపాదానక సృష్టి కాదు ఇది వివర్తవాద పంచభూతాల నుంచి పుట్టింది ఈ సృష్టి పంచభూతాల కి పుట్టాయి మనస్సు నుంచి పుట్టాయి మన ఉపాదానకమైన సృష్టి తప్ప భూతోపాదానక సృష్టి కాదు ఈశ్వరునియందు ఈశ్వరుడు జగత్కారణము ఇంతకుముందు చెప్పాను కర్తృత్వపూర్వకంగా జగత్కారణం కాదు మాయయా జగత్కారణం అవుతాడు బట్టి జగత్ కారణం అవ్వడం సినిమాకి ప్రాజెక్టర్ లైట్ కారణం అవుతుంది ఏ వివర్తాన్ని బట్టి అజ్ మాయని బట్టి కారణమవుతుంది అంతేగాని కర్తృత్వాన్ని బట్టి కారణం అవ్వదు అక్కడ ఆ ఈవెంట్స్ అన్నింటినీ కర్తగా నిర్మాణం చేయటం లైట్ అడ్డ నుండి ప్రకాశింపజేస్తుంది అక్కడ లేకుండా ఉన్న లేకుండా ఉందని కూడా మనం భ్రమపడుతూ ఉంటాం ఆ రకంగా భ్రమాత్మకంగా కారణంగా దాన్ని చెప్పాల్సి ఉంటుంది కానీ భ్రమని బేసిస్గా చేసుకుని కర్తృత్వ రూపమైన కారణత్వం ఉండదు కాబట్టి ఈ విధంగా ఈ ఈ మనసృష్టి అంతా కూడా అలాగే జీ జీవా జీవా అంటే ఏమిటి ప్రాణము ప్రాణశక్తి ప్రాణశక్తి మీరు చెప్పండి ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటే ఒక చెట్టు పెరుగుతోంది ఇంకో చెట్టు పెరుగుతోంది ఈ రెండు చెట్లు పెరగ ఒక చెట్టు పెరగడానికి హేతు ఏమిటి ప్రాణశక్తి ఈ రెండు చెట్లు పెరుగుతున్నాయి ఈ రెండింట్లో ఉన్న ప్రాణశక్తి ఒకటంటారా వేరు వేరంటారా ఒకటని తెలుసుకోవాలి చెట్లు యొక్క స్వరూప స్వభావాలు వేరైనా వాటిల్లో ఉండే ప్రాణశక్తి ఒకటే మామిడి చెట్టును వేప చెట్టు పెరుగుతున్నాయి పక్క పక్కన వా అది రెండు చెట్లు వేరు ఫలాలు వేరు అన్నీ వేరే కానీ వాటి ఎందుకే ప్రాణశక్తి ఒక్కటి ఆ చెట్లలో ఉండే ప్రాణశక్తి పక్షులు ఎగురుతున్నాయి వాటిల్లో ఉండే ప్రాణశక్తి ఒకటా వేరువేరా ఒక్కటి చెట్లు పక్షులు పశువులు క్రిములు వీటల్ ఇంట్లో ఉండే ప్రాణశక్తి నాలో ఉండే ప్రాణశక్తి ఒకటా వేరువేరా ఒక్కటి కాబట్టి ఇప్పుడు ప్రాణశక్తి ఒక్కటి మరి నువ్వు ఆ ప్రాణశక్తిలో విభాగాన్ని సృష్టించి సర్వము భిన్నంగా నేను ఒకడిని ప్రాణిని నువ్వు కల్పించావా లేదా కనుక ఆ మౌలికమైనటువంటి ఉంటుంది దాని మీద బేస్ చేసి ఈ మిగతా కల్పనలన్నీ కూడా వస్తాయి తత్ర కల్పనాయాో హేతు ఇంత విస్తారమైన కల్పనలు వీడు చేసుకుంటూ పోతున్నాడే దీనికి కారణమేమిటి ఈ కల్పనలకి కారణం ఏమిటి అంటే యథా విద్య తథా స్మృతి కారణం అవుతుంది ఆ శ్లోకంలో ఎోసౌ స్వయం కల్పి జీవల్పనామ సద్యుీీ విద్యా విజ్ఞానం అసేతి యథా విద్య తమృతి తస్తి తృతిర్భవతి సదిహేతు సో ప్రశ్న ఏమిటంటే ఈ విధమైన నిరంతరమైన కల్పనలు చేసుకుంటూ పోవటానికి హేతువేమిటి అంటే చూడండి మొట్టమొదట స్వయంగా తనను తాను జీవుడుగా కల్పించుకున్నాడు వీడు తనను తాను జీవుడుగా కల్పించుకుంటాడు కల్పించుకుంటే ఆ కల్పనని బట్టి మిగతా కల్పనలన్నీ వస్తాయి ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళాడు కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకోండి ఆఫీస్లో వాడు ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు ఏమని ఇచ్చాడు చార్జ్ అనే ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు ఇచ్చి ఫలానా ఫలానా సెక్షన్లో నువ్వు పని చేయని చెప్పి చెప్పాడు ఒక అయితే ఇచ్చాడు ఆ సెక్షన్కి వెళ్ళాడు అక్కడ ఫోర్ మన్ అని ఒకడున్నాడు ఆ ఫోర్ మన్ అనేవాడికి రిపోర్ట్ చేసేవాడు ఎవడను అంటే నేను మిస్టర్ సోన్స్ నేను ఛార్జ్ పన్ను చెప్పాడు ఓకే చూడు జాయిన్ అయ్యేవాడు డ్యూటీలో సరే అయితే ఈ పని పూర్తి చేయి అని అప్పచెప్పాడు అప్ప చెప్తే వీడు అదేమిటి నువ్వెవడో నాకు పని చేయ అని అన్నాడు అనుకోండి అంటే వాడు ఏం సమాధానం చెప్తాడు అదే నువ్వు నువ్వు నువ్వు ఛార్జ్ పను కదా అని చేత నీకు పని చెప్పాను నువ్వు ఛార్జిమన్ను కాకపోతే నేనే ఉంది పని చెప్తాను కాబట్టి నేను ఛార్జి మన్నుని అని వీడు వెళ్ళి వాడిని నెత్తిన కల్పన పెట్టాడా వాడే నెత్తిన కల్పన పెట్టుకుని వచ్చాడా పెట్టుకుని వచ్చాడు తన నెత్తి మీద ఒక కల్పన పెట్టుకుని ఒక ఐడెంటిటీ కార్డు ఇక్కడ తగిలించుకుని వచ్చాడు వచ్చాడు కాబట్టి అడగాల్సి వచ్చింది వాడికి పని చెప్పాల్సి వచ్చింది లేకపోతే ఎందుకో ఎందుకు చెప్తారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అని ఉంది రైల్వే కౌంటర్లో ఆ కౌంటర్ రకాలు కూర్చుంటున్నాడు అక్కడ కూర్చుంటే ఏమన్నా ట్రైన్ ఎన్నింటికంటే ఉండవా మేము ఏదో అదేంటండి మీకు ఇన్ఫర్మేషన్ అని చెప్పారు చెప్పండి అంటే నేను ఇన్ఫర్మేషన్ వాడిని కావాలన్నాడు అయితే మేము నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు నువ్వు వెళ్ళి ఇంకోటి కూర్చోవా ఎవడో లేకపోతే చెప్పి వాళ్ళు లేడని అవతలకు పోతాం నువ్వు నీ సీటు కానప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావు అక్కడ ఇలా నుంచి లేదు ఆ సీట్లో కూర్చోండి మిమ్మల్ని ఎందుకు అడుగుతారు ఎవరు అడగరు అంటే వాడు వాడు ఇంకోటాడు ఇండియా కాబట్టి జలాబణి అవుతుంది ఇలాగంటి కరప్షను ఇంకెక్కడ జలాభణి అవుతుంది ఇండియాలో జలాభి అవుతుంది వాటెవర్ సో మొట్టమొదట వీడిని వీడు జీవుడను అని కల్పించుకున్నాడు స్వయం కల్పితో జీవ అలా కల్పించుకున్నాడు యథా విద్య తథా స్మృతి ఆ కల్పనకు తగ్గట్టుగానే మిగతా కల్పనలన్నీ కూడా వస్తూ ఎనివే సో ఎప్పుడైతే తనను తాను పరిచ్ఛిన్నుడనైన జీవుడనని కల్పించుకున్నాడో అప్పుడు వీడు బతికేమైపోయిందంటే సర్వకల్పనయా అధికృత ఇప్పుడు ఆ కల్పన మూలంగా పెట్టుకుని మూలంగా చేసుకుని ఒక విస్తారమైన కల్పనలో వీడు భాగీదారి అయిపోతాడు దానికి అధికారి అయిపోతాడు దానికి యోగ్యతను సంపాదించుకుంటాడు వీడు అదేమిటి ఒక కల్పన చేసుకుంటాడు నేను నా కుటుంబము అని కల్పన చేసుకుంటాడు ఆ కల్పన ఓ శుభముహూర్తం ముహూర్తాలన్నీ పెట్టి ప్రారంభం చేస్తాడు ఇంకా ఆ కల్పన ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే వీటి డెత్ బెడ్ మీద కూడా ఆ కల్పన వీళ్ళని విదిలిపెట్ట పూర్వం వాళ్ళు శాస్త్రం అలా చెప్పలేదు శాస్త్రం ఏమని చెప్పిందంటే నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబము ఓ కొంతకాలం అలాగే ఉండమని చెప్పింది శాస్త్రం నువ్వు బ్రహ్మచారి ఇప్పుడు పెట్టుకో ఈ కల్పన పెట్టుకో ఇదేదో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎంతకాలం పెట్టుకుంటావో పెట్టుకో అది అయిపోయిన తర్వాత ఇక ఆ కల్పన యొక్క బరువు తగ్గించు ఆ తగ్గించడంలో ఫస్ట్ స్టెప్ ఏమిటి నేను నా భార్య అంటే బస్ కథం నో మోర్ నో లెస్ అది వానప్రస్థ నేను నా భార్య నో మోర్ నో లెస్వాళ్ళు అదే కొంపలో ఉంటేనో లేకపోతే పక్కింట్లో ఉంటేనో మళ్ళీ వీళ్ళు వదిలిపెట్టరని అడవికి పోయేవారు అడవికి వెళ్ళిపోతే గ్రామంలో ఉంటే ఇదిగో కొడుకు కోళ్లు కూతురు మనవుడు ఇలాగ ఉండేది అడవికి వెళ్ళిపోతే ఇంక ఎవడో కనపడ్డు ఎవడికి ఎవడో కనపడ్డరు అందరూ అడవిలో ఉన్నవాళ్ళు ఒకరికి ఒకళ్ళు ఏమీ కాదు అందరూ దేవుని సంతానం తపస్సు చేసుకుంటూ ఉంటారు అడవికి పోయేవారు కొంచెం లేటుగా కొంతమంది వెళ్ళారు ధృతరాష్ట్ర మహారాజులాగా కొంత ఎడ్లీగా మరి కొంత పాండు మహారాజులాగా ఎడ్లీగా పోయేవారు కొంత కొన్ని వాన అందుకోసమే ఆ స్టేట్ ఆఫ్ లైఫ్కి వానప్రస్థము అని ఇప్పుడు అడవికి వెళ్ళాలంటే లేదు మీ శ్రీశైలం వెళ్ళినా అడవి ఏం లేదు అక్కడ అడవులు కొట్టేశారు కాదండి కొద్ది అడవులు ఉన్నారంటే దాంట్లో నక్సలైట్లు ఉన్నారు వాళ్ళ అనుయాయులు ఉన్నారు కాబట్టి మీరు అడవికి వెళ్ళేది లేదు ఇంకా అడవి అడవిలో ఏం కాబట్టి ఎక్కడున్నామో అక్కడ ఒక అడవిని నిర్మాణం చేసుకోవాలి మానసికంగా వనప్రస్తులు కావాలి వనప్రస్తులు అంటే అర్థం ఏంటి కొడుకులు కోడళ్ళు మనవలు బావుమరుగులు మేనభావలు వీళ్ళందరూ ఈ బీరకాయ పీచు వ్యవహారం అంతా పోతుంది అవతలకి నేను నా భార్య భార్య కూడా కాదు నా మిత్రు నా స్నేహితుడు స్నేహితురా ఫ్రెండ్స్ గుడ్ లవింగ్ ఫ్రెండ్స్ అది కూడా కల్పనే సన్యాసే అదీ కల్పనే అహం బ్రహ్మాస్మి ఆ విధంగా ఆ కల్పనా ప్రపంచం నుంచి బయటపడాలి అనే అభిప్రాయం అయితే అహం బ్రహ్మాస్మికి వీడు సన్యాసి కానక్కర్లేదు అయితే విషయం చెప్పాడు వాళ్ళు శాస్త్రం ఎలా చెప్పిందో చెప్పారు శాస్త్రం ఈ కల్పనని సమర్థించమని చెప్పలేదు తర్వాత మీకు ఇంకో రహస్యం మీరేమనుకోనంటే చెప్తాను మీరు ఏమనుకోకంటున్నా పెద్దలు నేను ఏదో వాగేస్తున్నాను మీకు మీది శాస్త్రం ఉపనిషత్ జాబాలి ఉపనిషత్తు ఇటువంటి ఉపనిషత్తు వర్ణాశ్రమం వ్యవస్థలో ఆశ్రమం వ్యవస్థ అని చెప్పిన శాస్త్రం నువ్వు షష్ఠి పూర్తి చేసుకో సహస్రచంద్ర దర్శనం చేసుకో ఇలాగేం చెప్పలేదండి అదేం చెప్పిందంటే బ్రహ్మచారిగా ఉండు నువ్వు గృహస్థవుతావా సన్యాసం పుట్టుకుంటావా బ్రహ్మచర్యాత్ర గృహద్వా ఆర్ నీకు బ్రహ్మచర్యల నుంచి సన్యాసి వెళ్ళడానికి వీలు లేకపోతే గృహాత్ గృహస్థాశ్రం నుంచి వెళ్ళవచ్చు వా నాది వా అది నీకు వీలు కాకపోతే కొంతకాలం వానప్రస్థ ఇన్నింగ్స్ అయిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పింది అంతేకాని నువ్వు గృహంలో పెళ్లి చేసేసిపోతుందరగా పిల్లల్ని కనేసి గృహంలో ఉండిపో అక్కడ షష్టి పూర్తి చేసుకో సెవెంటీ ఇయర్స్ పూర్తి చేసుకో సెవెంటీ ఇయర్స్ పూర్తి చేసుకో ఎయిటీ అలా చెప్పలేదు శాస్త్రం ఎక్కడా చెప్పలేదు అంటే శాస్త్రం అంటే ఇంక మరి అంతా శాస్త్రమే కాళికా పురాణం కూడా శాస్త్రమే మరి అలాగా లెక్కేస్తే కూతురదు కాళికా పురాణం ఎందుకు అన్నానంటే కాళికా పురాణం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మాణమైంది అని అఖండానందజీ మహారాజు రాశారు తోట ఆయన ఏదో హేతువులను పెట్టా అలా రాశారు కాళికా అది కూడా ఓ శాస్త్రమే కాళికా పురాణానికి ఒక పెద్ద పండితుడు నాకు పేరు కుతూ లేదు కల్లూరు సుబ్రహ్మణ్య దీక్షితులు ఉన్నారు అది పెద్ద పండితుడు ఆయన అనువాదం చేసేస్తే మన వెంకటేశ్వర హర్షభ భారతి ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు అది కొనేసుకుని చదివేసుకోవచ్చు బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ అది పద్దెనిమిదో శతాబ్దం అని చెప్పారు మహారాజ్ అలాగే అనిపిస్తుంది దాని ముఖం చూస్తే అలాగే ఉంటుంది కాబట్టి అలాగా అది శాస్త్రం ఉంటాయి ఉపనిషత్తులు అది సమగ్రీత ప్రస్థానత్రయం ప్రస్థానత్రయం చూసుకోండి మీరు ఉపనిషత్తులు గీత బ్రహ్మసూత్ర పోలండి బ్రహ్మసూత్రాల గురించి చెప్ప చేయకుండా ఈ రెండింటికి సరిపెట్టండి ప్రస్తుతానికి ఎక్కడైనా షష్టి పూర్తి చేసుకోమని ఉందేమో చూపించండి కాదు మీరు షష్టి పూర్తి చేసుకోమని ఉందా కొంప నుంచి అవతల కొమ్మనుందా వీళ్ళు విలువెట్టడం అంటే ఇది విలువెట్టే అంటలేదు ఈ ఈ వ్యవహారం అంతా విలుపెట్టాలా అక్కర్లేదా శ్రష్ఠ పూర్తి చేసుకోమో ఎక్కడో ఉంది ఎక్కడ ఉంటుంది కర్మకాండలో ఉంటుంది ఏ కర్మకాండలో ఉంటుంది కామ్య కర్మకాండలో ఉంటుంది శ్రేష్ఠ పూర్తి చేసుకోమనే ఉండదు ప్రతీ నెల కూడా ఏదో ఒకటి చేసుకోమని ఉంటుంది ప్రతీ నెల అని కాదు ప్రతి పక్షము ఏదో ఒకటి చేసుకోమని ఉంటుంది ప్రతి వారము ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది కామ్య కర్మకాండలో ప్రతిరోజు ఉంటుంది అదిపాదుకో పాయింట్ కాబట్టి వీడు స్వయంకల్పితో జీవ సర్వకల్పనాయాం అధికృత ఇ అన్ని రకాల కల్పనలకి తయారీగా ఉంటాడు రెడీ రెడీ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ కల్పనాస్ వీఆర్ ఇన్ ది మార్కెట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా రెడీగా ఉంటాడు మొదలు పెడతాడు అయితే మరి అందరూ ఒక్క రకంగా కల్పనలు చేయట్లేదు కదా మనం ఏమో షష్టి పూర్తి సప్తపూర్తి సప్తతి పూర్తి సహస్ర చంద్ర పూర్తి ఇలాంటి కల్పనలు మనం చేస్తాం అమెరికాలో అలా ఉండవు కల్పనలు వాళ్ళ కల్పనలు వేరే ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే రిటైర్ అయిన వెంటనే ఓ మోటార్ హోమ్ అద్దెకి తీసుకుంటారు ఆ మోటార్ హోమ్లో అదేమిటి భార్యాభర్త కూర్చుంటారు వెనకాల హౌస్ అండ్ వీల్స్ దాంట్లో మీకు అన్నీ ఉంటాయి బాత్రూమ్ షవర్ కిచెన్ బెడ్స్ ఉంటాయి దీన్ని పార్క్ చేసుకుందుకు పార్కింగ్ స్లాట్స్ పర్ నైట్ ఎంత ఉంటాయి అది అవి ఎక్కడున్నాయో మీకు మ్యాప్ అన్నీ ఉంటాయి అది మీరు అక్కడికి వెళ్ళిపోయి పార్క్ చేసేసుకుంటారు వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తాడు ఎఫ్లుయెంట్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేస్తాడు మీ స్వగృహంలో ఉన్నట్టుగానే విత్ ఆల్ ఫెసిలిటీస్ స్వగృహంలో ఒకప్పుడు సరైన ఉంటాయి ఉండకపోతాయి ఇక్కడ ఏ రోడ్ లేకుండా అల్లి ఉంటాయి ఇది మొత్తం వాడు అమెరికా అంతా కెనడా కెనడా కూడా ఓపెన్గా అలౌ చేస్తారు బోర్డర్లెస్గా బోర్డర్ లేదన్నట్టుగా ఉంటుంది వాడు అమెరికా కెనడా తిరుగుతాడు డబ్బులు ఉన్నంతకాలం తిరుగుతాడు అవన్నీ తిరుగుతాడు ఆరు నెలలో సంవత్సరం వాడి పెన్షన్ మొత్తాన్ని బట్టి తిరుగుతాడు వస్తాడు ఇది వాడి పని అది వాడి అదే షష్టి పూర్తి అదే సత్వ అన్నీ అదే వాడి సంస్కారం అది అది వచ్చేసిన తర్వాత నియర్బై కెసినో ఒకటి ఉంటుంది అట్లాంటిక్ సిటీలో ఎక్కడో కెసినోలు ఉంటాయి ఆ కెసినోకి సోషల్ సెక్యూరిటీ తీసుకెళ్ళి ఆ కెసినోలో ఆ స్లాట్ మెషీన్ ముందు కూర్చుని ఆ పావలాలు వాతావరణం ఫీడ్ చేస్తూ ఉంటాయి అది వచ్చినప్పుడు వస్తాయి ఎక్కువ ఆడితే వాళ్ళు ఊరికే భోజనం కూడా పెడతారు అక్కడే ఉంటాడు వాడు అది వాడి జీవితం అది అట్ ఈజ్ వాటి వాడికి ఇద్దరు ముగ్గురు నలుగురు కొడుకులు ఐదుగురు ఆరుగురు ఎంతో మంది ఉంటారు రెండు మూడు పెళ్లిళ్ళు అవి ఉంటాయి అప్పటికి ఈ పెళ్లికి ఆ కొడుకు ఆ పెళ్లికి ఈ కొడుకు వీడి స్టెప్స్ వీడేమో ఒరిజినల్స్ అన్నో వీడి బయలాజికల్స్ రకరకాల విభాగాలు ఉంటాయి వాడికి ఒక్కడు భోజన పెట్టి వాడు ఉండడు వాడిదే బతుకుండగానే వీడి బతుకు వేడిదే ఇంకా తద్ది నాలో అవి అలాంటి పిచ్చిలు ఏమి ఉండవు వాళ్ళు వాడికి ఉండే కల్పనలు ఏవో వాడుకుంటాయి వాడి కల్పనలు ఏమిటి పేరెంట్స్ డే గుర్తుకొస్తుంది పేరెంట్స్ డే అని పేరెంట్స్ డే నాడు ఎంతమంది వీడి సంతానం మొత్తం దిగకుండా వీడి వీడి సంతానం ఇక్కడ ఫ్లారిడాలో బయలాజికల్ సన్ ఉన్నాడు నెవాడాలో నాన్ బయలాజికల్ డాటర్ ఉంది వీళ్ళందరి దగ్గర నుంచి ఏవో కార్డ్స్ ఫోన్లో ఏవో వస్తాయి గిఫ్ట్స్ వస్తాయి అవి విప్పి చూసుకుంటాడు అవి చూసుకుని మంచిగా గిఫ్ట్స్ వస్తే సంతోషం మంచిగా రాబోతుంది దుఃఖం యథా విద్యస్ తథాస్మృతి అనే దానికి దృష్టాలు తగ్గ చెప్పారు వీడి సంస్కారాన్ని బట్టి వీడి కల్పనలు ఉంటాయి కల్పనలన్నీ ఒకే మోసలో పోస్తున్నట్టుగా ఉండవు యథావిద్య తథాస్మృతి ఎవరి సంస్కారాన్ని బట్టి వాడి కల్పనలుంటాయి అదే అంత మరో అయినా సహ యథావిద్య యథావిద్య చక్కటి సమాసం యథా విద్య అంటే యథా విద్యా ఎస్ బహుళీ సమాసం యథా అంటే అర్థం ఏంటి యాదృశీ ఎటువంటి రకమైన విజ్ఞానము గల విద్య అంటే మహావిద్యనే ఏం కాదు విజ్ఞానము అంటే మెమొరీ అని అర్థం వీడి మెమొరీ విజ్ఞానం ఏదో ఉంటుంది కదా సమాచారం ఆ మెమొరీ వీడి స్మృతి ఆ మెమరీ బాక్స్లో ఏది ఉంటుందో అది బయటకు వస్తూ ఉంటుంది బయటకు వచ్చినప్పుడు దాన్ని స్మృతి అంటారు లోపల సాఫ్ట్వేర్ రూపంగా ఉన్నప్పుడు దాన్ని విద్య అని అంటారు విజ్ఞానం అవన్నీ ఉంటాయి అన్నిటినీ అన్ని సమయాల్లోనూ మెమరీ చేస్తూ కూర్చోడు కదండీ ఇప్పుడు బాగుమరది మెమరీలోకి వస్తే మనవాళ్ళు మనవరాళ్ళు అవుతారు అలా పెండింగ్లో ఉంటారు బాగుమరది మెమరీలో ఉంటారు ఈ బాగుమరది మళ్ళీ మెమరీ బా పోతే మళ్ళీ మనవాడు వస్తారు మనవరాలు వస్తారు ఒకడు వచ్చినప్పుడు ఇంకొకడు ఉండడు ఏదో ఒక సమయంలో ఒకటే ఉంటుంది మెమరీలో అదో రూలు కాబట్టి యథా సాఫ్ట్వేర్ రూపంగా ఉన్నదంతా విద్య విజ్ఞానం దాని నుంచి బయటకు వచ్చిన కూడా స్మృతి ఈ విజ్ఞానం అంతా ఒక పెద్ద కల్పన ఈ స్మృతి అంతా దాని నుంచి పుట్టిన కల్పన నుంచి పుట్టిన స్మృతి ఎలా ఉంటుంది మరో కల్పన ఇలా కల్పించుకుంటాడు ఈ కల్పన ఏమవుతుంది కల్పన ఏమవుతాయండి సినిమాకి వెళ్తారు ఒక కల్పన ఆరంభం వీడు హీరో ఈవిడ హీరో వీడు విలనో ఒక కల్పన ప్రారంభం అవుతుంది వీడికి వీడు ఇది చేశాడు వాడు అది ఎవేవో కల్పనలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ హీరో జైల్లోకి వెళ్ళిపోయాడు ఏ తప్పు చేయకుండా వెళ్ళిపోయాడు విలన్ను తప్పు చేసిన బయట ఎంజాయ్ చేసేస్తున్నాడు అని ఒక కల్పనతోటి ప్రారంభం అవుతుంది సినిమా ఇంటర్వెల్ దాకా అలా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుంది ఈ హీరో బయటకు ఈ విలన్ను మళ్ళీ జైల్లోకి పోతాడు అలాగే ఏదో ఉంటుంది ఆఖరికి శుభంతో కంప్లీట్ అవుతుంది ఈ కల్పన మరి మొదలుపెట్టిన కల్పన అంతా ఏమైపోయింది ఎండ్ అయిపోయింది ఎందుకు ఎండ్ అయిపోయింది కల్పన కాబట్టి దట్ ఈస్ ఇట్స్ ఫేక్ బికాస్ ఇట్ ఈస్ ఆల్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ బౌండ్ టు కొలాప్స్ చిత్రం ఏంటంటే మనిషి బతుకు కూడా అంతే మనం చేసుకుంటున్న ఈ కల్పనలు ఉన్నాయి చూసారండి ఇవన్నీ కొలాప్స్ అవుతాయి ఎండ్ అయిపోతాయి అవి ఎండ అయినప్పుడు వీడు పడే దుఃఖానికి హద్దు ఉండదు ఎందుకంటే అది ఎండ కాకూడదు అది ఎండ కాకూడదు అలా ఉండాలి ఏది ఎండ కాకూడదు అలా ఉండిపోవాలి స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళింది పైనే ఉండిపోవాలి ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైకి వెళ్ళింది ఇంకా పైన ఉండిపోవాలి ఇంకా పైకి వెళ్ళాలి కిందకి రాకూడదు ఎలా కుదురుతున్నాను కాబట్టి యథావిద్య తథాస్మృతి అంటే తథావిధైవ స్మృతి ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జీవం కల్పయతే పూర్వం అని చెప్పామే అంటే నేను ఫలానా వ్యక్తిని ఒక జీవుడను ఒక ప్రాణిని ఒక మనిషిని ఒక బ్రాహ్మణుడను ఒక క్షత్రియుడను ఒక ఫలానా గోత్రం వాడిని అని ప్రతిదీ కల్పన ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కల్పన ఇప్పుడు ఈ కల్పన ఇది నిరంతరంగా ఉంటుందా దీనికి బ్రేక్స్ వచ్చేస్తూ ఉంటాయా బ్రేక్స్ వచ్చేస్తా ఇప్పుడు అహం బ్రాహ్మణ అని అహం బ్రాహ్మణహం బ్రాహ్మణహ అహం బ్రాహ్మణ మొత్తం డే అంతా వీడు బ్రాహ్మణ కల్పనలోనే ఉంటాడండి నిద్రపోయాడు ఏమైంది ఆ కల్పన పోయిందా మళ్ళీ మొన్నాడు మళ్ళీ లేచాడు లేవగానే లేదా కల్పన లేచిన కొంతసేపటికి ఆ బాక్స్లోంచి ఆ మెమొరీ బాక్స్లోంచి బయటకు వచ్చింది ఆ కల్పన అహం బ్రాహ్మణ అని కల్పన వచ్చింది ఐదున్నరకి లే ఐదింటికి లేస్తే ఐదు గంటల రెండు నిమిషాలకు వచ్చింది అహం బ్రాహ్మణ అనే కల్పన కొంచెం కాఫీ ఏదో ఒక తర్వాత ఇంకా బాగా వస్తుంది అంతవరకు వాట్ ఈజ్ హీ అంతవరకు ఉన్నాడుగా ఏ జాగ్రత్త స్వప్నాల నిద్రలో ఉన్నాడు ఏ జాగ్రత్త అవస్థలో కూడా కులం గుర్తు వచ్చినప్పుడు అహం బ్రాహ్మణ అనిపిస్తుంది తప్ప కులం అని టాపిక్ లేనప్పుడు అహం బ్రాహ్మణ అని ఉండదు కాబట్టి వీడి కల్పనకి కల్పన ఆ ఎంటిటీలో ఉండే బ్రాహ్మణత్వము ఈజ్ ఇట్ ఏ కంటిన్యూస్ నాన్ స్టాప్ రియాలిటీ ఆర్ ఈజ్ ఇట్ కమింగ్ అండ్ గోయింగ్ థింగ్ జస్ట్ ఇట్ కమ్స్ అండ్ గోస్ గెస్ట్ ఆర్టిస్ట్లు ఉంటారు సినిమాలో వాడు అలా వస్తుంది లభుతారు ఏదో కొద్దిసేపు ఉండి వీడు అనుకుంటున్న జీవభావం అంతా కూడా దాంట్లో ఉండే అంశాలన్నీ కూడా గెస్ట్ ఆర్టిస్ట్ అంశాలే ఆఫీసర్ని అంటాడు ఎక్కడ ఆఫీసరు ఇంటి దగ్గర ఆఫీసర్ని అంటే ఆ భారత ఏమో విడవా అవుతుంది అంటున్నాడు అదే సందర్భంగా ఉండదు చాలా సందర్భంగా ఉంటుంది ఎక్కడ ఆఫీసరు సో ఆఫీస్కి వెళ్తే సెక్యూరిటీ దగ్గర కూడా నేను ఆఫీసర్ని అంటే వాళ్ళే ఒప్పుకో వాళ్ళ బ్యాగ్ మీ ఐడెంటిటీ కార్డు లేదని నేను అడుగుతాను ఐడెంటిటీ కార్డు వాడు డెసిగ్నేషన్ కోసం అడగడు వాళ్ళు ఈ కంపెనీకి చెందినవాడు అవునా కాదా అందుకోసం అడుగుతాడు అవునంటే అవును పంపిస్తాడు లేకపోతే బయటకు పంపిస్తాడు వాడు ఈ కల్పన వాడు ఒప్పుకోడు వీడి ఓన్ సెక్షన్లోకి వెళ్తే వీడి కల్పన ఆరంభం అంతవరకు వీడు ఉన్నాడా కాబట్టి ఈ కల్పన కూడా నిరంతరంగా ఉండటం ఆ కల్పన లేనప్పుడు వాట్ ఆర్ యూ రెండు క్వశ్చన్లు ఆ కల్పన లేకున్నప్పుడు నువ్వు ఉన్నావా లేవా నేను ఉన్నాను వాట్ ఆర్ యూ దాన్ తర్వాత నిద్రపోయాడు కదా నిద్రలో జీవుడు లేడు కదా నిద్ర లేచాడు కదా ఆ నిద్ర లేచింది ఎవరు నిద్ర లేపింది ఎవరు ఏ పవర్ మూలంగా వీడు నిద్ర లేచాడు ఈ అంశాలన్నింటినీ కనుక కేర్ఫుల్గా పరిగణన చేసినట్లయితే ఈ జీవభావం అనేది వచ్చిపోయేదే తప్ప శాశ్వతంగా ఉన్నది కాదు అని స్పష్టమవుతుంది ఇది మళ్ళీ క్లాస్లో చూద్దాం రేపు క్లాస్లో చూద్దాం ఓం పూర్ణ నమ పూర్ణమ పూర్ణ పూర్ణము దూర్ణస్ పూర్ణమ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీకృష్ణాపణమూ ఏమో రెండు నిమిషాలు ఆలస్యం చేశాను